प्रभा महाघन सर्वोन सर्वशक्ति मंत सर्वाधिकारी वेश సార్వభౌముడవ నాయనా భూమి నిధి ప్రభ ఆకాశం నిధి ప్రభ సమస్తము భూమిలో ఉన్నదంత నీది నాయన మాది ఏది కాదు ప్రభ మాకు ఇచ్చింది కూడా మీరు ఇచ్చినదే ప్రభ లేక కృపలో మమ్మల్ని జ్ఞాపకం తీసుకొని మమ్మల్ని పేరు పేరున దీవించినవు ప్రభ మాకు ఏమి రావాలనో మాకు ఏది దక్కాలనో అది మాకు అనుగ్రహించిన దేవుడు పరలోకం ప్రభ ఏది విప్పబడుతుందో అది భూమి మీద ఏది బంధిస్తావో అది భూమి మీద అని నీ యొక్క వాగ్దానం చెలవి సెలవిస్తుంది నాయన తండ్రి అంధకార మంత్ర చీకటి శక్తులని దురాత్మ సమూహాలని ప్రభ చీకటి కార్యంలన్నిటినీ ఏసు శక్తి గల నామంలో బంధిస్తున్నాం ప్రభన తండ్రి మీ కార్యములు జరిగించండి ప్రతి ఒక్క బిడ్డలను నడిపించండి బలపరచండి అగ్నిమయమైనటువంటి ప్రభావం మహిమలో ప్రభ నా తండ్రి మమ్మల్ని ప్రభావం మమ్మల్ని చూస్తున్న దేవుడు నీకు వందనాలయ్యా తండ్రి నీ యొక్క అనుదృష్టి మా మీద ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ భూమి పునాదులు వేయక మునిపే మమ్మల్ని ఎన్నుకున్న దేవుడో మమ్మల్ని చూచిన దేవుడో మా భవిష్యత్తును తెలిసిన దేవుడో నీకు వందనాలు ప్రభ నా తని నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టుకున్న దేవుడో నీకు వందనాలు నాయన ప్రభ నా తన్ని సమీపించడాన్ని తేజస్సులో నివసించి నా ఏసయ్య మా సన్నిధిలోకి ప్రభ మీరు వచ్చినందుకు మీకు వందనాలు ఎందుకంటే ప్రభ మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు నీకు వందనాలైన జీవం గల దేవుడవు నీ జీవపు మాటలు మాకు దయచేయి వాడవు ప్రభా మమ్మల్ని సరిచేయి నా తల్లి ప్రభ సన్నిధిలో మేము న తల్లి వినయంతో ప్రభ సమర్పణతో కూర్చుని నా తల్లి నీకు వాక్కులు వినుటకు మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏమి ఇచ్చినా కూడా నీ రుణం తీర్చుకోనలేనిది ప్రభ మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవు నిలబెట్టిన దేవుడవు ప్రతి విధమైన శోధనల నుంచి రోగముల నుంచి అప్పుల నుంచి బాధల నుంచి ప్రభ మాకు విడుదల కొరకై నీకు వందనాలు చెందిస్తున్నాం రక్షణ భాగ్యం ఇచ్చి మమ్మల్ని సొత్తుగా చేసుకున్న దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు కృప కొరకై నీకు వందనాలు స్తున్నాం ప్రభన తండ్రి ప్రభ ఎంత వెతికినా ప్రభ ఈ లోకంలో మాకు ఆనందం లేదు నాయన నీ పాద సన్నిధిలో తప్ప ప్రభన తండ్రి ఆ యొక్క సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చినావు నీకు వందనాలయ్య ఈ కూడికి అంతట్లో కూడా ప్రభ మీరు ఉండండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డను పర్సనల్ గా పరిశీలించండి నాయన మాలోని ప్రతి ఆయాసకరమైన క్రియలు మీకు అనానుకూలంగా అయిన కార్యాలను తీసివేయండి ప్రభ బిడ్డలందరినీ నీకు అగ్ని చేత ముద్రించండి రెక్కల చాట్న భద్రపరచండి నిర్దూతుల కాపుదలతో నడిపించండి ఏసి అనాండి ప్రతి ఒక్కరు ప్రభని యొక్క వాక్యంలో గై కొనుటకు ప్రభ మమ్మల్ని మేము సిద్ధపడుటకు ప్రభ మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం మా స్వంత కార్యంలో మేము ఏది చేయలేం నాయనా ప్రభ మీరే మా పట్ల కార్యములు జరిగిస్తున్న దేవుడు కనుక మీ ప్రణాళికలో మమ్మల్ని ప్రభ కుమ్మరి తన చేతిలోని పాత్రను మలిచినట్టుగా మమ్మల్ని మలుచుకోనమని ప్రభ నా తండ్రి ఆ యొక్క నిండిపోర్లే పాత్రగా మమ్మల్ని తయారు చేయమని పాత్ర వాడబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డని సేవకులని జ్ఞాపకం చేసుకోనండి మీరు ఆనయైన బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభు ఆటంక పరుస్తున్న అంధకార శక్తుల్ని కాల్చి నెట్వర్క్ విషయంలో సహాయం చేయండి నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీ యొక్క గొప్ప కార్యములను ప్రభ మేము కళ్ళారా చూస్తున్నాం తండ్రి మా పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకే మీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దిన వాక్యం బట్టి నీకు వందనాలు పాట ద్వారా ప్రార్థనలు సాక్ష్యంలో వాక్యంల ద్వారా మీకే మహిమ కలుగును గాక నా తండ్రి ప్రభు ఈ కూడికి అంతట్లో ప్రతి ఒక్క బిడ్డ మీరు నడిపించి భద్రపరిచి బలపరచుమని విశ్వాసంతో ముందుకు సాగుటకు సహాయం చేయమని ఏ సే శక్తి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రోజు మనకు క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు నా తండ్రి నిన్నే ఆరాధితు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఎవరు లేరయ్యా నాకు ఉన్నది నీవయ్యా ఎవరు లేరయ్యా నాకు ఉన్నది నీవయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ధనము వద్దయ్యా నాకు ధాన్యం వద్దయ్యా వద్దయ్యా నాకు ధాన్యం పడ్డయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా ఓయేసూ నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయేసూ నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును మా అమ్మవుని వయ్యా మా నానవు వయ్యా మా అమ్మవుని వయ్యా మా నాన్నవుని వయ్యా మా తోడు నివ్యా మా నీడవుని వయ్యా మా తోడు నివయ్యా మా నీడవుని వయ్యాసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓతూ నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును మరవా బోకయ్యా నన్ను మరచిపోకయ్యా మరవా బోకయ్యా నన్ను మరచి పోకయ్యా బ్రతకాళేనయ్యాయా లోకంలో దక కాలనేయ్య ఈ మాయ లోకంలో ఓ యేసు నిన్నే ఆరాధింతను నా తండ్రీ నిన్నే ఆరాధింతదు ఓ యేసు నిన్నే ఆరాధింతను నా తండ్రీ నిన్నే ఆరాధింతను మేడలు వద్దయ్య నాకు మిట్టలు వద్దయ్య మేడలు వద్దయ్యా నాకు మిద్దలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ మాటలు చాలయ్యా నీవే చాలయ్యా నీ మాటలు చాలయ్యా ఓయేసూ నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయేసూ నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఈ లోకం వద్దయ్యా లో కాశలు వద్దయ్యా ఈ లోకం వద్దయ్యా లో కాశలు వద్దయ్యా నీవే తాలయ్యా నీ తల్లిది చాలయ్యా నీవే చాలయ్యా నీ తల్లిది చాలయ్యా ఓ యసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధంతోను ఓయతూ నిన్నే ఆరాధంతోను నా తండ్రి నిన్నే ఆరాధంతోను ఎప్పుడు వస్తావో రాకడ ఏ క్షణమో ఎప్పుడు వస్తావో నీరాకడ ఏ క్షణము వేచేయున్నాము కానీ పెట్టేయున్నాము ము కనిపెట్టేన్నాము ఓయే నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఓయేసూ నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును సర్వం నీవయ్యా సమస్తము నీవయ్యా మునివయ్యా సమస్తమునివయ్యా మార్గమునివయ్యా నీవమునివయ్యా మార్గమునివయ్యా నా జీవమునివయ్యా వోయూ నిన్నే ఆరాధన్తును నా తండ్రి నిన్నే ఆరాధన్తును వోయూ నిన్నే ఆరాధన్తును తండ్రి నిన్నే ఆరాధిను లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ ఈరోజు మనకు మాధురి సిస్టర్ వాక్యం షేర్ చేసుకుంటారు మాధురి సిస్టర్ వాక్యం షేర్ చేసుకుంటాం ప్రేజ్ లాడ్ ప్రేజ్ దే చేసుకున్న వాక్యానికి వెళ్దాం మహాపశుద్ర ప్రేమ కణిక కృపకలు నా ప్రియపరులకు తండ్రి యేశువ ప్రభ యోగ ది మమల్సా జోలి కల వచ్చే ప్రభావ ఇక్కడ చిన్న ముందుగా కూడుకుని నేను నీకు వేలాది కోట్ల స్థితిలో స్థితి అవుతున్నారు ఇగో తండ్రి యేశప్రభ ఇదిగోతండి ఎక్కడ చూసినా ప్రభా ఇది గతండి బిజీ బిజీ బిజీ అండి లైఫ్ ఉరుకు పరుగులతోనే అయిపోతుంది ప్రభా కానీ ప్రభా ప్రతిదినో ప్రభా సన్నిధిలో కూర్చొని ఒక గంట పాటు ప్రభా నిన్ను స్థుతించి ఆరాధించి కృపణ ఇచ్చినందుకని నీకు వందనాలు ప్రభా ఇది కొత్త అండి ప్రతిదినం మాతో మాట్లాడుతున్నా దేవానికి వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభా మాలో ఆయాస మార్గాలు చూపిస్తున్నావు ప్రభా ఇదిగోతండి నీకు వాక్యాసారంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించిన ప్రభా ఇది కొత్తండి సుప్రభ ఇంకా ఏమైనా ఆయాస మార్గం చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టాలే సు ప్రభా ఏసూప్రభ ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి సుప్రభ ఇదిగోతండి ఉదయం నుండి ఎన్నో పనులతో అలిసిపోయి ఉంటారు ప్రభా ఇదిగోతండి వాళ్ళ అలసట్ని తీసి పారండి దయచేయండి సుప్రభ వెనుగల చోలు హృదయం దయచేయండి ఏసూప్రభ నీ యొక్క ఆత్మకార్యం ఇక్కడ జరిపించండి ప్రభా రాణ బిడ్డలను నడిపించండి సుప్రభ ఇదిగోతండి అలాగే తండ్రి వాక్యం చెప్తున్నాను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆలోచన తల తీసి నేను వాక్యం విత్తున్నాగా దాన్ని నీరు కట్టి మీరు ఫలింపజేయండి ప్రభ నీ ఆత్మతో నింపండి ప్రభా ఇదిగోతండి ఏసూప్రభ ఇదిగో తండీ నూతన కార్యం జరిపించండి ఏసూప్రభ మళ్ళా లోపాలు చూపించండి ఆదిరి ండి కనికరించండి జాలి చూపించండి ఏసు ప్రభా ఇదిగో తండ్రి వీరే తోడుండి సహాయం దయచేమని ఏసు క్రిస్తునామలు అడిగి పడుకుంటున్నాం ప్రీతండి అమ్మే అందరికీ ఏసు క్రీస్తునామంలో వందనాలు మనం ఈ రోజు ఎక్కడ చూసినా కానీ బిజీ బిజీ బిజీగా ఉంది లైఫ్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి బిజీ మా ఇంట్లోనే చూస్తే నిద్ర లేసిన కానీ నుండి నలుగురు ఒక చోట కూర్చున్నట్టే ఉండదు నిద్ర లేస్తాం పాటికి వాళ్ళు నాలుగు నాలుగు వైపులు వెళ్ళిపోతాం నేను ఒక నేను వంట రూమ్ లో ఉంటా పరిశుద్ధరావు గారు ఆఫీస్ రెడీ అవుతా ఉంటారు పాపకి స్కూల్కి రెడీ అవుతా ఉంటది చిన్న బిడ్డ ఆమె ఆమె ఆటుడు తిరుగుతూ ఉంటది ఇలా ఎంత బిజీ లైఫ్ లో కానీ సాయంత్రం దినాను ప్రతి దినాను దేవుడు ఆయన సముఖంలో కూర్చొని ఆయన స్వరాన్నినే అవకాశం మనకు దయచేస్తున్నాడు అందుబట్టి దేవుడికి మనం ఎంతో వందనాలు చెల్లించుకోవాలి ఈ భాగ్యం లేకుండా అంటే ఈ అవకాశం లేకుండా ఎంతో మంది ఉన్నారు వాక్యం లేక వాక్యం ఏంటిది దేవుడి మాట జీవితాలను ఎలా కట్టుకోవాలి లోపాలు మన పాపాలు చూపించేది వాక్యమే కదా వాక్యాన్ని పాపాలను ఎలా ఒప్పుకోవాలి వాక్యం మన జీవితాలను ఎలా కట్టుకోవాలి ఎలా జీవించాలి అనే వాక్యం తెలియక ఎంతో మంది ఉన్నారు కానీ ప్రభువు ప్రతిదినం మనతోటి మాట్లాడుతున్నాడు మన జీవితాన్ని సరిదిస్తున్నాడు మనం చూపిస్తా ఉన్నాడు వాక్యం ఉండిది కదా ఆది ఎంత వాక్యం వాక్యం దేవుని యుద్ధ వాక్యం దేవుడు అయినా వాక్యం కృపా సత్య సంపూర్ణంగా మన బద్ధి ఉండిందని చెప్పాను ఆయన శరీరధారిగా వచ్చి కాబట్టి దేవుడు ప్రతిదినం ఆయన్ని ఆరాధించుకున్న కృపను మనకు దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు ఈరోజు వాక్యం వాక్యం ఏం చెప్దాం అనుకోండి దేవుని అడిగితే దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు ఓటమి గురించి ఓటమి ఎలా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం మన జీవితంలో ప్రతి ఒక్క దశలో ఓటములు ఉంటానే ఉంటాయి ఒకటి ఆత్మీయంగా ఉంటాయి జీవితంలోనూ ఓటములో ఉంటాయి ఆత్మీయ ఓటం ఆత్మీయంలో కానీ ఓడిపోతా ఉంటాము అలాగే జీవితంలో కానీ ఓడిపోతా ఉంటాం చాలా మంది టెస్ట్ మనల్ని పంచుకుంటున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం నేను ఇట్ట పడిపోయాను ఇట్టాక దేవుడిని మళ్ళీ నన్ను తిరిగి లేపిండు మళ్ళీ నేను లేపిండు అలాగే నా జీవితంలో పలాని కోల్పోయాను తిరిగి దేవుడు నాకు అనుగ్రహించిండు అని మనం వింటా ఉంటాం ఉన్నాం ఉంటాం అలాగే మన జీవితంలో కానీ అనుభవాలు కూడా మనం పోయి ఉంటాం మనువి క్రైస్తవులుగా అనబడుతున్న మనము ఆత్మీయంగా ఉన్న మనము ఓడిపోతా ఉంటాం పలు దశల్లో కదా కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిసరాలు మనుషుల ద్వారా కానీ పడిపోతా ఉంటాం మనం పరిశుద్ధంగా జీవించాలి దేవుడు మనకు వాక్యం చెప్పినప్పుడు మనకి మన దగ్గరికి దేవుని యొక్క స్వార్థ అంగీక వచ్చినప్పుడు మనం అంగీకరించి మన పాపులను ఒప్పుకుంటాం ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి ఆయనలో ఉండాలి మనం పరిశుద్ధంగా జీవించాలి నేను ఇంకా నుండి పరిశుద్ధంగా జీవించాలి దేవుడి కోసం జీవించాలి అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం అనుకుంటాము కానీ ఒకనొక సమయంలో ఎలాగో మనకు ఒక శోధనలాగా వస్తుంటాయి మనుషుల ద్వారా కానీ చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా కానీ కానీ అన్నిటి ద్వారా అక్కడ మనుషుల ద్వారా ఇతరులు ఇతరులు కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఇతరులు ఆమె వల్ల ఆయన వల్ల పాపంలో విడిపోయాను నేను ఇచ్చ చేసినాను అని చెప్పి అంటా అంటా ఉంటాం కదా కారణాలు చెప్తా ఉంటాం ఎవరు వాళ్ళ పడ్డం పరిస్థితులు కారణంగా మనుషుల మీద కారణం చెప్తా ఉంటాం ఇవన్నీ మన ఓటమి కారణాలు ఉన్నాయా అసలు మనం పడిపోకుండా మనము లోకంతో పాపం లేకుండా అసలు జీవించలేము లోకం లోకంతో దేవునితో వేమని కదా లోకంలో మనం దేవునికి లోకంతో స్నేహం చేస్తా దేవునితో వైరంగా ఉంటున్నామా లేకుంటే దేవునితో స్నేహం చేస్తే లోకంతో వైర వైరంగా ఉంటున్నామా అని మనం చూసుకున్నట్టయితే మనం ఈ పాపం చేయకుండా ఈ లోకంలో జీవించలేమా అని చెప్పని ప్రశ్న మనకు వస్తే జీవించవచ్చు దేవుడు మనకి అసాధ్యమైంది మన జపడు మనం జీవించగలుగుతామనే మనకు చేతనైంది మనం వల్ల చేతనైందే దేవుడు చెప్తాడు అసాధ్యమైంది దేవుడు ఏది జపడు మనము వచ్చిన చూసుకుందాము మొదటి పేదురు ఒకటి పదహారు చూసినట్టయితే ఒకటి పదహారు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరున సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండండి ప్రభు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు మనం పిలిచిన ఆయన పరిశుద్ధుడు మనం కానీ పరిశుద్ధంగా పరిశుద్ధులై ఉండండి అని ఉండండి అంటే చెప్తున్నాడు మనం ఉండగలుగుతామని చెప్పి అని ప్రభు చెప్తున్నాడు మనకి ఇది అసాధ్యమా దేవుడు ఏదైనా కాదని చెప్తాడా చెప్పడు కదా మనకు సాధ్యమని మనం చేయగలిగినే చెప్తున్నాడు అంతకుమించి మనం ఏదో భారం అని మోపడు కదా ఈ రోజు మనం పరిశుద్ధంగా ఉండగలుగుతున్నామా క్రైస్తవులుగా అనబడుతున్న మనము దేవుని ఆత్మీయ ఆత్మీయంగా ఉన్న మనము ఈ రోజు మనం పరిశుద్ధంగా ఉండగలుగుతున్నామా లేకుంటే లోకంతో లోక పాపాలు కొట్టుకున్నాం పడుతున్నాం లేస్తున్నాం పడుతున్నాం లేస్తున్నాం అలా ఉన్నామా మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు మనం ఈ రోజు ఒక మనిషి గురించి చూద్దాము ఆ మనిషి మనందరికీ తెలిసిన మనిషి అతను చుట్టుపక్కల ఎలా ఉంది పరిసరాలను చూస్తే బహు భయంకరంగా ఉంది తినచు తాగుచు పెళ్లికిచ్చుచు ఇవ్వబడుచు చేసుకోంచు అన్ని విధాలుగా ఉంది అలాంటి సందర్భంలో అతను అలా జీవించిండు అతను మనము ఆ మనిషిని రోజు మనము వెళ్ళి చూద్దాం అతను ఎలా ఉండగలిగిండు దేవుడు చెప్తున్నాడు కదా అతను ఎలా ఉండ ఎలా ఉన్నాడని చెప్పని మనం చూసినట్టయితే ఆది కాండం అధ్యాయం తొమ్మిది పది వచనాలు చూద్దాం నోవాహు వంశావళిదే నోవాహు నీతి పరుడును తన తరంలో నిందారహితుడనై ఉండేను నోవాహు దేవుడితో నడిచిన వాడు ఇక్కడ చూసినట్టయితే నోవాహు ఎలా ఉన్నాడంట తన తరంలో నిందారహితుడుగా ఉన్నాడంట అలాగే నీతి ఉన్నాడంట అతను ఉన్నాడు నిందారహితుడుగా తన చుట్టూ పరిసరాలు అనుకూలంగా లేవు ప్రతికూలంగా ఉన్నాయి అనుకూలంగా లేవు కానీ తను ఎలా ఉన్నాడంట దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ తనుడు తను ఎలా ఉన్నాడంట నిందారహితుడుగా ఉన్నాడంట నీతి పరుడుగా ఉన్నాడంట తన గురించి చూస్తే నోవా గురించి మనము ఆరో అధ్యాయం నుండి పదో పదో అధ్యాయం దాకా అతని గురించి అతను దేవుడితో ఎలా నచ్చడు తన కార్యాలు ఎలా దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని మనం చూడగలుగుతాం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈతను గురించి మనం నేర్చుకోవాల్సింది ఏం చెప్తున్నాడు అతను ఎలా ఉన్నాడంట నీతి పరుడును యథార్థవంతుడుగా నీతి పరుడును అలాగే నిందా రహితుడుగా ఉన్నాడంట ప్రభుగాని ఏసు ప్రభు చెప్తాడు ఈ కాలం ఎలా ఉందంట తన ఆయన చెప్పే మాటలో అత్యధికంగా ఏం చెప్తాడు నోహ దినములు ఎలాగ ఉన్నవో మనుషు మనుషు కుమారుడు రాకడగానే అలాగే చెప్తున్నాడు కదా మత సుమారు ఇరవై ఈ వచనం చూసినట్టే నోహ నోహం చూసినట్టయితే అతను మనకంటూ ముందున్నవాడు అతని దినాలు ఎలా ఉన్నాయంట ఇప్పుడు ఈ రోజు మనం జీవిస్తున్న దినాలు ఎలాగ ఉన్నాయో నా ఆడు అప్పుడు కానీ ఆ దినాలు కానీ అలాగే ఉన్నాయంట ఎలాగ ఉంది ఎలా ఉందని మనం చూసినట్టయితే ఆది కన్నం ఆరో అధ్యాయం పదకొండవ వచనం చూద్దాము పదకొండు పన్నెండు భూలోకము దేవుడు సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకం బలత్కారంతో నిండి ఉండెను దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరు తమ మార్గంలో చెరుపు వేసుకొని ఉండి ఎలాగ ఉందంట భూమి ఎలాంటి సందర్భంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన ఎట్లాంటి సాక్ష్యం పొందుకుంటూ నీతి పరుడోని నిందారెడుతున్నాడని సాక్ష్యం పొందుకున్నాడు కదా అతడు ఎలాంటి పరిస్థితుల్లో పొందుకున్నాడు భూమి అట్టా ఉందంట చెడిపోయిందంట భూలోకము బలత్కారం రెండుందంట అంటే ఈ వాక్యం చూసినట్లయితే భూమి వంద చెడిపోయింది భ్రష్టు పట్టుంది అక్రమంగా ఉంది వాటి మధ్యలో వాక్యం అనే వాటి మధ్యలో నోవాహు నీతి పరుడుగా నిందారైతుడుగా ఉన్నాడు అంతేకాకుండా అతడు దేవుడితో నడిచిన అన్న వాక్యం చెప్తుంది మనం చూసినట్టయితే కొంతమంది చెప్తా ఉంటారు మనం చూ చాలా మంది మన మనంగా ఆ శోధనకుండా పోయి ఉంటాం వాక్యం వింటాం దేవుడు మనతోటి మాట్లాడతాడు ఈ వాక్యాన్ని పట్టుకొని మనం వాక్యం సారని జీవిస్తాం కొన్ని ప్రదేశాల్లో మనం పోతా ఉంటాం ఆఫీస్కి స్కూళ్ళకి అలాగే బయటికి పలు చోట్ల పోతా ఉంటాం పోతున్నప్పుడు మనలో ఏముంటుంది వాక్యం వాక్యం ఉండి మనం దేవుడు వాక్యం సారీ జీవిద్దాం అనుకుంటాం కానీ బయట ఎలా ఉండిద్ది అక్కడ వేరే ఫీల్ ఉంటాయి అక్కడే వేరే అలవాట్లు ఉంటాయి ఈ లోకం చెప్పేది ఒకటి కానీ దేవుడు మనం చెప్పేది ఒకటి వాళ్ళకి మనం వాళ్ళలో మనం ఈ లోకంలో మనం ఎలా మింగిల్ అవ్వలేకపోతాం వాళ్ళు మనలో మింగిలి అవ్వలేరు వాళ్ళు మనం మింగిలి అవ్వలేము మనం దేవుడు కొట్టుకున్నప్పుడు మనకి కొన్ని ఏమవుతాయి అంటే మనం పక్కగా నెట్టేస్తారు ఎలా అంటే ఆఫీసులో కానీ ఎక్కడైనా చూసినట్టయితే పక్కకు నెట్టేస్తారు మనమే జోకులు వేస్తా ఉంటారు నేను విన్నాను కొంతమంది టెస్ట్ మొని అంటే వాళ్ళు చెప్తారు మీ దేవుడిని అంటే దేవుడిని ఎట్ట మాట్లాడతానంటే ఎగ్గతాళిగా మాట్లాడతారు మీ దేవుడు మామూలు ఒక బ్రదర్ నేను టెస్ట్ మని బ్రదర్ అంట క్రాస్ వేసుకొని వెళ్ళిన అంట వెళ్తేంద్ర ప్లస్ మైనస్లు వేసుకొని తిరుగుతున్నాం మెళ్ళో అని చెప్పి సిస్టర్ బ్రేక్ వచ్చింది వాయిస్ బ్రేక్ వినపడుతుందక్క నీ మాట వినిపిస్తుంది ఇప్పుడు వినపడుతుంది అక్క వాక్యం వినిపిస్తుందమ్మా ఓకే అక్క మధ్యలో చెప్పండి అక్క పోయినప్పుడు వాళ్ళు మనం లోకల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనతోటి మిగిలి అవ్వలేరు మనం మనం ఎట్ట మనం మనం ఒక పురుగులా కనిపిస్తామేమో అనిపిస్తుంది మనతోటి మాట్లాడలేరు అలాగే వాళ్ళతోటి మనం మిగిలి అవుతాం మిగిలి అవగలుగుతాం అంటే మిగిలి అవగలుగుతా కానీ వాళ్ళ క్రియలను బట్టి కాదు మన ప్రేమ మన ప్రేమ సిద్ధాంతం కదా మనం ప్రేమిస్తూ ఉంటాం వాళ్ళ పక్కకు నెట్టేసినా తోసేసినా మనం వాళ్ళ గౌరవంగా ఉంటాం వాళ్ళ కార్యాల్లో మనం పాలు పంచుకో ఒకసారి ఏం జరిగిందంటే పరశుద్ధరావు గారు ఆఫీస్కి కదా వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్ మేనేజర్లు అసలుకి ఒక నేను ఒక వీడియో చూసిన టీమ్స్ లో వాళ్ళు షేర్ చేసుకున్నారు ఇది చూపించింది నాకు ఎలా ఉందంటే ఒక అమ్మాయి తన పేరు స్థుతియా తను దేవుని ఎరిగి ఉంది పేరు చూడండి కృష్ణ పేరు ఉంది జాలేలేనట్ట ఇట్లా దేవుడు పేర్లు పెట్టుకున్నారు కానీ తను అట్టగుందంటే దాదాపు టూ ఫిఫ్టీ పైన ఒక ఏమంటారు నాకు తెలియదు కానీ గ్లాస్ దాంట్లో వైన్ ఎత్తి తగ్గి దించకుండా తాగుతుంది పోటీ పెట్టుకుంటున్నారు ఎంత ఇదిగా ఉన్నారు వాళ్ళకి లోక మనుషులకి ఎలాగ ఉండాలంటే వాళ్ళతో స్నేహంగా ఉండేవాళ్ళే వాళ్ళకి కావాలి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండి మనం వాళ్ళకు దూరంగా ఉంటే మనం పట్టం పరిశుద్ధరావు గారిని అంటున్నట్ట నువ్వు మందు సిగరెట్ తాగు లివర్ తొందరగా చెడిపోతుందంట అవునా వాటి అంట దేవుడు అట్ట ఈ సృష్టినట్ట తయారు చేసిందా చెడు చేయకపోతే మనకి అవి వాళ్ళు చెడిపోతాయా లోక మనుషులు ఉన్నారు వాళ్ళ తోటి మనం కలిసి ఉండలేకపోతే వాళ్ళు పక్క నేను చూసిన అతను ఎక్కడైనా వాళ్ళకి డిన్నర్ కి వాటికి పోయేటప్పుడు వాళ్ళు బార్ల్లోనే పెట్టుకుంటారు అంటే బార్ అంటే ఏమంటారు నాకు తెలియదు కానీ మామూలుగా నాకు తెలిసిన భాషలో చెప్తున్నా రెస్టారెంట్ లో అది ఉండిద్ది కదా అట్లాంటి ప్రదేశాల్లోనే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు టీమ్ అవుట్ పెట్టుకొని బోన్ చేయడానికి వెళ్ళడానికి ముందు తాగడానికి రమ్మంటారు ఇతను బోర్డు ఇతని తోటి మేనేజర్ ఎలా ఉంటాడంటే ముఖం కొద్దిగా చిన్నపుచ్చుకున్నట్టు అంటే పట్టి పట్టినట్టు ఉంటాడు ఎలా ఉన్నా అంటే తను తింది ఏమైనా వర్కింగ్ యానివర్సరీ వచ్చినా విష్ చేయడు మామూలు బర్త్డే విషెస్ మనం చేసుకోం కానీ తను మేనేజర్ హోదా అలా ఉండు కదా ఎంప్లాయీకి పెట్టాలి కదా అందరూ పెడుతుంటాడు దీనికి మాత్రం పెట్టడు అలాగే తను బయటికి తను సర్వ్ చేసి తను బయటకు వచ్చేస్తుంది కదా అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ అని చెప్పు కానీ నీ ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్ మంచిగా ఉండాలని చెప్పు కానీ మెసేజ్ చేయలేకపోయిండి ఇతను ఫోన్ చేస్తే రిప్లై ఫోన్ ఎత్తలా ఎలా ఉంటారంటే మనం వాళ్ళకి అట్టచ్ చేదుగా ఉంటాం కానీ మనం అయితే పోగొట్టుకోకూడదు కదా మనం దేవుడిని సన్నిధిలో ఉండాలి మనం ఎలా మన సాక్ష్యం కాపాడుకోవాలి నిందారహితుడిగా ఉండాలి మనం వీళ్ళలో వీళ్ళ లోక మనుషులు చూసినా ఎంత చూడపోతే ఎంత కాకపోతే శాలరీ ప్రమోషన్ ఇచ్చి ఎవరు అంతే కదా వాటికుండా పోతాం కానీ దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి ఇక్కడ నోహ గురించి చెప్తున్నాడు అతను ఉండే రోజులు ఎలా ఉన్నాయి బలత్కారంతో నిండిపోయింది పాపం ఎక్కువైపోయింది ఎలా ఉందంటే దేవుడు ఇక నాశనం చేయాలనుకుంటున్నాడు అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్ లో దేవుడు నోహ గురించి చెప్తున్నాడు అతను నిందారహితుడుగా ఉన్నాడు నీతి పరుడుగా ఉన్నాడు అలాగే వాక్యం చూసుకొని ముందుకు వెళ్తే ఈ రోజు ఎంతో మంది దేవుడు సగం మనం చూసినట్టయితే సంఘంలో మనుషులు ఏదిటేమో దేవుడిని బిడ్డలుగా ఉంటారు బయటికి వెళ్ళిపోతే ఎలా ఉంటారు లోకంతో కలిసిపోతుంటారు అమ్మో లోకంలో కలకపోతే నాకు శాలరీ నాకు శాలరీ ఎవరు నాకు ప్రమోషన్ రావు నా కుటుంబం ఏమైపోతుందో నా కుటుంబం రోడ్డు రోడ్డును బడిపోతుంది జీతం మంచిపోతే నన్ను జాబ్లోని తీసేస్తే నువ్వు దేవుడి కోసం బతుకుతున్నప్పుడు దేవుని కోసం చేయడా ఖచ్చితంగా చేస్తాడు నా జీవితంలో చేసిండు మా జీవితంలో వ్యతిరేకంగా ఉన్నావు శాలరీ కోసేశారు కానీ దేవుడు మార్గం తెచ్చే దేవుడు ఆయన ఈ మనిషి ద్వారా కాపు ఇంకో మార్గమని తెరుస్తాడు మనుషులు మూస్తే ఒక తలుపు దేవుడు తెరిస్తే ఎన్నో తలుపులు కోసేసిండ్రు ఈరోజు ఎంతో మంది కాంప్రమైజ్ అయిపోతుండ్రు పాపంతో కాంప్రమైజ్ అయిపోయి ఎలా జీవిస్తుండ్రు ఇంట్లో ఉన్నదని సేపేమో భక్తి పొరలాగా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా అని అంటున్నాడు బయటికి వెళ్ళిపోతే లోకంద కలిసిపోతున్నారు దేవుడిని విడిచిపెడుతున్నారు ఇలా ఉండే వాళ్ళ బైబుల్ ఏమని చెప్తుంది వేషధారులు అని చెప్తుంది నువ్వు ఉంటే ఇటైనా ఉండు లేకుంటే అట్టైనా ఉండు నువ్వు దేవుడు యహోవో దేవుడు నిజమైన దేవుడు నువ్వు ఇటు ఉండు బయలే దేవుడు అనుకుంటే అటు సైడ్ పో అని చెప్పంటాడు కదా నువ్వు రెండిటి మధ్య ఉండబాకు ఉండి కొంటే నడగారు అని చెప్పి చెప్తుంది అట్లాంటి మనుషులు ఏమంటుండు అట్లాంటి మనుషులు దిమనుస్కుడే తన సమస్త మార్గం అస్థిరుడు అని యాగో చెప్తున్నాడు ను ఉంటే ఇటైనా ఉండు అటైనా ఉండు కానీ ఈ రోజు నువ్వు ఎటు ఉండలేకపోతున్నావు ఆ నటిస్తున్నావు ఈ రోజు రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు కానీ వాక్యం చెప్తుంది నువ్వు నువ్వు దిమనుస్కులుగా ఉండొద్దు అంటే రెండు మనుషుల వద్దు ఏదో ఒకటే దేవుడా బయలా అటైనా ఉండు ఇటైనా ఉండు అలాంటి వాడు అస్థిరుడు అంట అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి చూస్తున్నట్టయితే ఈ నోహం చూసినట్టయితే భూమి అక్రమతో నిండుంది పూర్తిగా చెడిపోయి దేవుడు నాశనం చేయాలి సిద్ధపడ్డాడు దానికి మధ్యలో ఈ వ్యక్తి అలా ఉన్నాడు నీతి పరుడు నిందారైతులుగా ఉన్నారు ఈరోజు మనం కానీ ఎటు చూసిన అతిక్రమం అతిక్రమంగా ఉంది చీకటి అలుముకొని ఉంది చూసిన చీకటి కార్యాలు చీకటి అలుముకొని అక్రమము పాపము విస్తరించిపోతుంది కానీ అలా ఆ రోజుల్ని ఈ రోజు ఈ రోజు నెల ఆ రోజులతో పోల్చిండు అంటే మనం ఉండాలని కదా నోలాగా ఉండాలని చెప్తుంది మనం ఉపమానం చూసుకున్నట్టయితే వేసు ఉపమానం చెప్తాడు మత్స వార్త పదమూడు మాదరి సిస్టర్ వాయిస్ మళ్ళీ బ్రేక్ పుల్లని పిండిని నేను బైబిల్ ఫోన్ లో చదువుతున్నా సరికి అది పోతున్నట్టుందక్క సరే నేను బైబుల్లో చదువుతాను మత వార్త పదమూడు ముప్పై మూడు ఆయన మరొక ఉపమాన వార్త చెప్పిన పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి పులిసి పొంగు వారికి మూడు కొంచెముల పిండి పిండులో దాచిపెట్టిన పుల్లని పిండిని బోలి ఉందంట ఇక్కడ ఏసు ప్రభు ఉపమనం చెప్తాడు ఏంటంటే పుల్లని పిండి ఇది మనకు తెలిసిందే అసలు పులిసిన పిండి దేంతో మనకి మన దేనితో అంటే సర్దుకలు పరిశీలు మీరు ఉపదేశం అంటే తప్పు డాక్యుమెంట్ తప్పు బోధకి దాన్ని పోలుస్తా ఉంటాడు ఎప్పుడు దేవుడు పులిసిన దాన్ని పిండిన దానికే పోలుస్తూ ఉంటాడు కదా తప్పుడు బోధకి తప్పు బోధకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు పర్లోక రాజ్యం పులిసిన పిండితో సమానంగా ఉందని చెప్తున్నాడు పులిసిన పిండి అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఫర్ ద ఎగ్జాంపుల్ మనం చూద్దాం పాలు అంటాయి మనం ఒక లీటర్ కానీ ఒక అర లీటర్ టూ లీటర్స్ మనం తీసుకున్నాం అనుకోండి ఒట్లో మనం కొద్దిగా తోడుగానేస్తాం చేమిరి అంటే ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ చేమిర్ వేసినప్పుడు ఏమవుతుందంటే తెల్లరకల్లా దాని యొక్క పెరుగులాగా తయారవుతుంది అది ఎలా పెరుగులాగా తయారవుతుంది పెరుగు వల్ల మనం వేసి టేబుల్ స్పూన్ పెరుగు వల్ల కాదు కదా దానిలో ఉండే పులుపు పులుపు తత్వం వల్ల కదా అదంతా పెరుగ్గా మారిపోతుంది అలాగే మనం కానీ ఇది ఇంకొక విధంగా మనం ఆలోచించినట్టయితే ఎంత పాలున్నా కానీ అది ఒక స్పూన్ వేస్తే పెరుగ్గా మారిపోయింది ఈలో ఈరోజు మనలో మంచి మనలో దేవుడి యొక్క శక్తి ఉంటే ఎన్ని పాలైనా ఏమి మనం చేయలేమా మంచిగా మనం మారోలేమా ఎంత స్థలమైనా ఉండని ఎంతమంది అయినా ఎంత జన సమూహం ఉన్నా ఎంతమంది అయినా ఉండని మనం కొద్ది మంది అయినా అవని లేక ఒక్కడమైనా అవని వాళ్ళందరినీ మనం మారలేమా ఈరోజు మన వల్ల కాదని చెప్తా ఉంటాం అమ్మో వాళ్ళు నాకు భయం నేను ఇట్లా జీవించలేను అని చెప్పి రాజీ పడతా ఉంటారు కానీ ఈరోజు మనల్ని బట్టి వాళ్ళు మారలేరా ఒక టేబుల్ స్పూన్ కదా ఒక టేబుల్ స్పూన్ లో ఉన్న పులుపు వల్ల అదంతా పెరుగు మారుతుంది కదా నీలో ఉండే దేవుడి శక్తి ఈ రోజు మనలో ఉండే దేవుడి శక్తి ఆయన ఒక పర్ రాజ్యం ఒక శక్తి మనలో ఉన్నప్పుడు మనం మార్చలేమా వీళ్ళందరినీ మనం రాజీ పడాలా మనం పడాల్సిన అవసరం లేదు కదా మనం మార్చలేమా మార్చగలుగుతాం కదా ఈ ఉదాహరణ చూసినట్టయితే మనం బైబుల్ చూసినట్టయితే ఎంతో మంది మార్చినట్లేరా ఇది సాధ్యం అంటే సాధ్యమే ఒక పన్నెండు మంది అపోస్తులు భూమిని తలకిందులు చేసింది కదా మొత్తాన్ని మార్చింది కదా లోకాన్ని అంతా తలకిందులు చేశారని బైబుల్ చెప్తుంది కదా అలాగే ముగ్గురు ముగ్గురే ముగ్గురు క్షేద్రాక్ మేషక్ అబజ్ఞ ముగ్గురు బొబ్బులో సంస్థ అనే బొబ్బులో సామ్రాజ్యాన్ని అంతా తలకిందులు చేయలేదా అలాగే ఒక ఎస్తేరు రాజ్ మాదియా పాషిక ప్రాంతాల్ని తలకిందులు చేసింది కదా ఈరోజు మనం కానీ ఇక్కడ ఉన్న చట్టాలు కానీ శాసనాలు ఏదైనా మనకు వ్యతిరేకంగా ఉండొచ్చామో కానీ మనం మారలేమా మనం మార్చలేమా మారగలుగుతాం ఎప్పుడైతే మనలో దేవుడు యొక్క శక్తి ఉండిద్దో అప్పుడు ఖచ్చితంగా మారవగలుగుతాం కదా ఈరోజు మనం గ్రహించుకోలేదు ఏంటంటే మనలో ఈ శక్తుందా గ్రహించలేకపోతున్నాం అమ్మో నా వల్ల కాదని భయపడుతున్నాం కానీ దేవుడు మనకి శక్తినిచ్చిండు అన్న అంశం మర్చిపోతున్నాం ఎప్పుడు మనం నెగిటివ్ ఆలోచనలు మన వల్ల కాదు నా వల్ల కాదు నేను చేత కాదు నాకు చేయలేను వాళ్ళు అంతమంది ఉన్నారు నేను ఒక్కదాన్ని నేనే కొద్దిగా ఉన్నావు మేమేం చేయలేమని చెప్పనుకొని ఈ నెగిటివ్ ఆలోచనతోనే పోతుంది మనం ఎలా చేస్తున్నాం పాపాన్ని పెద్ద హైలైట్ చేస్తున్నాం దేవుడి వాక్యానికంటే దేవుడి కంటే పెద్ద హైలెట్ గా చూస్తున్నాం మనం అమ్మో నేను జయించలేము మేము సాధించలేము అని చెప్పని చూస్తున్నాం కానీ ఎప్పుడైతే మన పనులు ఒక శక్తి శక్తి మనం ఖచ్చితంగా చేయగలుగుతాం కాబట్టి నోవా అట్టగున్నాడు నీతి పరుడిగా నిందారోతులుగా జీవించాడు సరే ఏమి చేస్తే ఇలా ఉండగలం అని చూసినట్లయితే అక్కడ ఏముండిద్దంటే నోవాహు నిందారు నేను బైబుల్ ధరిస్తే పోతుంది నేను మాటలు చెప్తాను మీకు వచనాలు తెలుసు కాబట్టి నోవాహు ఏం చేస్తే ఇలాగా ఉండగలిగిండు ఈరోజు మనం అనుకుంటాం కదా నిందారు ఉండాలి నేను కానీ నీతి పరుడుగా ఉండాలి దేవుడు ఎదుట అని చెప్పని నోవాహు ఏం చేసిండు అక్కడ జవాబు ఏముండిద్ది లాస్ట్న నోవాహు దేవుడితో నేర్చుండు హీ వాక్ విత్ గాడ్ అతను దేవుడితో నడిచిండు దానికి ఆన్సర్ ఏంది మనం నిందారావుతులుగా మనం ఈ లోకాన్ని మనం రేపు దేవుడు ఏదైనా నిందారావుతులుగా నీతిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలి ఆయన ఏం చేసిండు హీ వాక్ విత్ గాడ్ అతను దేవుడితో నడిచిండు దేవుడితో సంచరించిండు ఈరోజు మనం ఆ నడిచే అనుభవం ఉందా ఆయనతో సంచరించే అనుభవం ఉందా మనతో దేవుడితో నడవగలుగుతున్నామా అసలు మనం ఆత్మీయ స్థితి ఎలా ఉంది అసలు ఈ నడవడం అంటే అనుభవం ఏంది అని చెప్పి మనం చూసుకుందాం నడవలో నోవాహు దేవుడితో నడిచిందట ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూసుకుంటే ఇప్పుడు మన మనం ఒక్కళ్ళు నడవాల్సి వచ్చిందనుకోండి కొద్ది ప్రాంతం కొద్ది దూరం వెళ్ళాలనుకోండి ఒక్కడమే పోయాం అనుకోండి అలసట కాలు నొప్పులుగా అనిపిస్తా ఉంటాయి మనలో అలసటగా అన్ని ఇంకా కాలు అని చెప్పి అనిపిస్తా ఉంటది కొద్ది దూరం ఒక నీకా నడలేమన్నట్టుగా అనిపిస్తుంది అది ఒక తోడు ఉంది అనుకోండి మనం నడుస్తున్నా కానీ మనకు అలసట అనిపించదు పక్కన మనిషి ఉండేసరికి అతని తోటి నడుస్తూ ఉన్నాం మనకు అలసట అనిపించదు మనకు కాళ్ళ లోపలు కానీ అనిపి అనిపిస్తాయేమో కానీ కానీ మనకు తెలియదు మొన్న నాకు ఒంట్లో బాగలేదు ఒంట్లో బాగలేకపోతే ఫుడ్ పాయిజన్ అయింది భయంకరంగా కానీ నేనైతే లేచి తిరుగుతున్నాను బయట తిండి తిన్నా తిండి తింటే అది నాకు ఏమైందంటే ఫుడ్ పాయిజన్ అయిపోయింది దేవుడు దేవుల పిల్లలకి పరిశుద్ధరావు ఏం కాలేదు కానీ నాకైనా దేవుడు నన్ను కాపాడం అయితే ఫుడ్ పాయిజన్ అయితే నాకు ఎలా ఉందంటే కడుపులో నొప్పి కూర్చోలేకపోతున్నా తలదిరిగిపోతుంది వాంతులు వస్తున్నట్టు అంటే కడుపులో నొప్పి కాలు నొప్పులు అసలు ఒళ్ళంతా కాలిపోతున్నట్టు అనిపిస్తుంది కొద్దిసేపు అయినా కానీ పొద్దున్నే ఐదున్నర క్లాస్తా లేసి పాపకి అన్నమో ఉండాలి టిక్ బాక్స్ తయారు చేయాలి అప్పుడు మా చెల్లి ఉండింది ఆ పైన పనులన్నీ చేస్తే నేను వంట చేసేదాన్ని చేస్తూ ఉండేదాన్ని నేను అన్న ఈయనేమో హాస్పిటల్ పోదాం పా అని అంటుంటే నాకు హాస్పిటల్ అంటే భయం ఇంజక్షన్లు అయిస్తారు ఏంటంటే టెస్టులు రాస్తారు నేను రాను అయినా నేను నువ్వు ట్యాబ్లెట్లు తెచ్చి ఆఫీస్కి వెళ్ళంటే అతను ఆఫీస్కి ట్యాబ్లెట్లు తెచ్చిచ్చి వెళ్ళేవాడు ట్యాబ్లెట్లు వేసుకొని ఉండేదాన్ని అప్పుడే మనోజ్ బ్రదర్ వాళ్ళ సిస్టర్ ది మ్యారేజ్ అయితే ఇంకా ఈయనేం చేసిండు ఆఫీస్ లో నాకు సెలవులు ఇట్లా నువ్వు వెళ్ళు ఎట్ట కట్ట మళ్ళీ బ్రదర్ బాధపడతారని చెప్పాను నాకైతే ఒంట్లో ఒకసారి శక్తి లేదు ఆ రోజు కానీ టాబ్లెట్లు వేసుకొని ఇంకా వేసుకొని కొనుక్కొని ఇంకా ప్రార్థన చేసుకోండి ప్రభా శని ప్రభావ మోషన్స్ అవ్వకూడదు ఏం అవ్వకూడదు అక్కడ మంచిగా ఉండాలి అని చెప్పన్నా ప్రార్థన చేసుకొని మనుషులతోటి అక్కడ మనుషులతో నాసేపు కడుపు నే తెలీ ఏం తెలియాల వస్తుంది కానీ దాన్ని పట్టించుకోట్లా ఓవర్కమ్ చేయగలుగుతున్నా మనుషులతోటి ఉండేసరికి ఇంటికి రాగానే నాకేందు పెద్ద ఒక భూతం లాగా ఒక దెయ్యం లాగా అనిపిస్తుంది నొప్పులు చాలా భయంకరంగా ఉండింది మనుషులు మనిషితో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అది నొప్పులు అనిపించినా వాటిని ఏం వాటిని ఇది చేయగలుగుతున్నాం ఓవర్కమ్ చేయగలుగుతున్నా నొప్పు అనిపించినాక తట్టుకోగలుగుతున్నా వాళ్ళతో మంచిగా ఉంటున్నా ఇదిగా ఉంటున్నా ఒక్కదని ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది తట్టుకోలేకమో నాకు ఈ బాధ ఏంది ఇంత నొప్పి ఏందని ప్రార్థన చేసుకుంటా ఉన్నా అయినా కానీ దేవుడు జయాన్ని ఇచ్చిండు నేనైతే హాస్పిటల్ పోలా ఇంటికాడు ఉండే ట్యాబ్లెట్లు వేసుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు మూడు నాలుగు రోజుల్లో హీల్ చేసిండు అలాగే మనము జనా మనిషితో నడుస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది అలసట అనిపించదు మనం ఏదైనా తప్పులు చేయలేము మనిషి పక్కనుంటే తప్పులు చేయగలుగుతామా మనం చేయలేం తండ్రి పక్కనుంటే తప్పు చేయగలుగుతామా చేయలేం తండ్రి లేకపోతే పాపాలు చేస్తూ ఉంటాం తండ్రి పక్కనుంటే పాపం చేయడానికి ఉండదు అక్కడ ఛాన్స్ భయము అలాగే నోవాహు దేవుడితో నడిచిండు తన పాపం చేయలేదు ఎందుకంటే తన దేవుడితో నడుస్తున్నాడు దేవుడితో ఉన్నాడు కాబట్టి నన్ను పాపం చేయలేకపోయినాడు కాబట్టి మనం దేవుడితో నడిచే అనుభవంలోకి వెళ్ళాలి అంటే దేవుడితో అనుభవం అనుభవంలోకి పోవాలంటే ఏం చేయాలి ఆ పాపాన్ని మనం జయించాలి మన పాపాన్ని ఎప్పుడు జయిస్తామంటే ఆయనతోటి ఉన్నప్పుడే ఆయనతో నడిచినప్పుడే మన పాపాన్ని జయించగలుగుతాం కొంతమంది అంటారు నేను పాపం జయించలేకపోతున్నాను ఏం చేయాలంటారు పాపం ఒక రోజులో పోదు కదా కార్యాలు ఆలోచనలు వస్తానే ఉంటాయి కానీ దేవుడితో మనం నడుచుకుంటా పోతే వాటిని ప్రతిరోజు ఓవర్కమ్ చేయగలుగుతాం మనం ఒక దిన్నా అసలు పాపం పాపం జోలే పోం అవి వెంటాడుతూ ఉంటాయి కానీ దేవుడితో నడిచేటప్పుడు వాటిని ప్రతిదినం ప్రతిదినం కొత్తగా కొద్ది కొద్దిగా ఇది వాటిని జయించగలుగుతాం దేవుడితో నడిచినప్పుడు వాటిని అన్నిటి జయించగలుగుతాం పాపాన్ని అలాగా కొద్ది ఓవర్కమ్ చేసి ఏం చేయగలుగుతాము సంపూర్ణంగా అయిపోతాం పోలుగా అంటాడు కదా రోమిలు రాసిన పత్రిక ఇరవై ఏడు అధ్య ఇరవై నాలుగు వచ్చాం అయ్యో నేనెంత దౌర్భాగ్యున్ని రోమి రాసిన పత్రిక ఏడు ఇరవై నాలుగు చూద్దాం అయ్యో నేనెంత దౌర్భాగ్యుండు ఇట్టి మరణమో నాకు లోన్ లోన్ అగు శరీరంలో విడిపించును పోలు అంటు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు చేయకూడదు అనుకుంటేనే చేస్తున్నాను అదే చేస్తున్నాను ఏది వద్దనుకుంటున్నాను అదే చే అదే చేస్తున్నాను నాలో ఉన్నటువంటి శరీరకి ఇల్లు నన్ను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయి అని అంటున్నాడు ఈరోజు అనేక మంది సమస్య ఇదే కదా అనేకలు చెప్తా ఉంటారు కానీ మనమైతే దేవుడు మనం ప్రేమించే దేవుడు మన పాపం చేసినా పడిపోయినా కానీ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా లేపుతాడు రోజు పాపం చేసి దూరం వెళ్ళిపోతున్నా దేవుడికి దేవుడికి మళ్ళీ డైలాగులు ఏం కొడతామంటే నేను దేవుడి మొక్క దేవుడికి నేను నా మొక్కను చూపించుకోలేనంటారు వెళ్ళిపోతావు బానే ఉంది తర్వాత నీ జీవితం ఏంది వెళ్ళిపోతావు బానే ఉంది తర్వాత నీ జీవితం ఏంది పాపం చేస్తా దేవుడి దగ్గరికి వస్తే నీకు పరిష్కారం ఉండిద్ది నీకు సమాధానం వచ్చింది అన్ని క్షమిస్తాడు నీ జీవితం మళ్ళీ కట్టబడిద్ది కానీ నువ్వు పాపం చేసి నేను ఆ డైలాగ్ కొడతా ఉంటారు నేను దేవుడు ముఖం అని ఇలా పశ్చాత్తాపం నిజం పశ్చాత్తాపం కలిగితే దేవుడిని క్షమిస్తాడు కదా ఎందుకు దేవుడు దూరంగా పోతుండ్రు అది ఒక సాధన క్రియా నేను పాపం ఇద్దరు చేసిండ్రు కదా పేద రూపా ఈస్క్రియ తె పాపం చేసిండ్రు ఇద్దరు ఒకే పాపం చేస్తారు కదా ఒకరు నాకు తెలియదంటారు ఒక ప్రభును పెట్టిస్తారు కానీ ఒక అతను వచ్చి మనుషుల దగ్గర పోతాడు ఒక ఆయన ప్రభు దగ్గరికి క్షమాపణ అడుగుతుడు క్షమాపణ ప్రభు దగ్గర క్షమాపణ అడిగిన అతని ఏమస్తుడు అప్పుస్తులు బిల్ల పడుతుంది ఈరోజు ఒక ఆయన ఉరి పెట్టుకొని చచ్చిపోయిండు ఈరోజు పాపం చేస్తున్నా కానీ నువ్వు నిజంగా పచ్చాత్ అది పాపంలో గ్రహించి ఎప్పుడైతే తండ్రి కాడికి వస్తావో తండ్రి ఖచ్చితంగా క్షమిస్తాడు పాపం జయించలేవు నిజమే ఈ లోకంలో పాపం చాలా ఇది పాపంతో మనము నడుస్తున్నప్పుడు దేవుడికి దూరం అయిపోతా ఉంటాం కానీ దేవుడు ఏమంటాడు నువ్వు తిరిగిరా పాప క్షమిస్తాడు ఆయన పదే పదే చేస్తే క్షమిస్తాడు ఒక లిమిట్ వరకు తర్వాత వదిలిపెడతాం కాదు నీకేదో దెబ్బ కొడతాడు మళ్ళీ రప్పించుకుంటాడే కానీ నిన్నైతే మనల్ని అయితే వదిలిపెట్టే రకం కాదు దేవుడు లోక మనిషిలు మనం చేసిన తప్పులు ఎత్తు చూపిస్తూ ఉంటారు కానీ దేవుడు అట్లా ఎత్తి చూపించుడు మనం రావాలనుకునేదే ఆయన కోరుకుంటారు పరిశుద్ధంగా జీవించాలనే ఆలోచన ఉంటే అది ఉన్నంత దేవుడు ఖచ్చితంగా మనం దేవుడి కోసం నిలబడగలుగుతాం కాబట్టి పాపంలో ఉన్నా కానీ ఈ రోజు దేవుడి దగ్గరికి రాండి ఒకవేళ దేవుడికి దూరం అయిపోయి ఉన్నా కానీ దేవుడు ఏమంటాడు నా దగ్గరకు రాండి మీ పాప క్షమిస్తానంటుడు కదా ఆయన దగ్గరికి వస్తే ఆయనకు అప్పగించుకోవాలి మనం అప్పగించుకుంటే దేవుడు క్షమించే దేవుడు కారణం ఏంది ఆయన మన కని ఉన్న దేవుడు కదా సృష్టికి ఆయన సర్వ సృష్టికి సృష్టికర్త కాబట్టి ఆయన మనల్ని త్రోసిపుచ్చే దేవుడు కాదు ఒకవేళ దేవుడికి దూరంగా ఉన్నా ఆయన దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా క్షమిస్తా అంటాడు దేవుడు మన దగ్గర కోరుకునేది ఒకటి ఆయనతో మనం నడవడం ఆయనతో నడవడం ఆరంభించడం రెండు కోరింది పన్నెండు రెండు కోరింది పన్నెండు తొమ్మిది నా ప్ర అందుకు నా ప్ర నా కృప నీకు చాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణంగా వచ్చున్నది అని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్త శక్తి నా మీద నిలుచుండే నిమిత్తం విశేషంగా నా బలహీనత ఎందే బాహు సంతోషం అతిశయపడుచున్నాను ఏముంది ఇక్కడ వాక్యము నీ బాధతుల శక్తి బలం పూర్ణంగా ఉంటుంది అనేది దేవుడు చెప్తున్నాడు నోలాగా ఈ రోజు నిందారైతులుగా మనకి లోపాలున్నా సరిదిద్దుకొని నోవోలాగా మనం నిందారైతులాగా ఉండాలి నోవో నిందారైతులుగా నీతి మందులుగా ఉన్న ఎప్పుడు తన చుట్టు అనుకూలంగా లేదు ఎటు చూసినా చీకటి కార్యాలు అయినా కానీ అతను నిందారహితుడుగా ఉన్నాడు రోజు దేవుడితో నడిచి మనం దేవుడితో నడిచేటప్పుడు మన జీవితంలో పలు కార్యాలు చూడగలుగుతాం ఏంటి అంటే దేవుడితో నడిచినప్పుడు ఆయన మాట వినగలుగుతాం మనం మరియు ఆయన చూడగలుగుతాం ఆయన్ని ఎలా చూడగలుగుతాం ముఖాముఖిని చూడగలుగుతాం అని బైబుల్ చెప్తుంది ఆయన మాట కానీ వినగలుగుతాం ఆయన చూడగలుగుతాం ఆయనతో నడిపించి ఆయనతో నడిచినప్పుడు ఆయనతో నడవు లేకపోతే మనం ఎన్ని చూడలేం కదా నోవో దేవుడితో నడిచిండు కాబట్టే కదా ఆ ఉగ్రతని తప్పించుకోండు విదేశ చూపించిండు లేకపోతే ఏమయ్యదు ఏమయ్యేది కొట్టుకోబోయేటాడు అటు అతను కానీ కాబట్టి ఈ రోజులు కానీ నోవో దినాలు ఎలాగ ఉన్నాయో మనిషి రాకడ కానీ అలాగే ఉంటుందని వాకింగ్ అవుతుంది నోహ కుటుంబం ఎలా రక్షింపబడింది మనం చూసినట్టయితే అక్కడ నో పిల్లలు నీతి మతలుగా ఉన్నారు వాళ్ళ భార్య వాళ్ళ కోడళ్ళు వాళ్ళ గురించి రాయలేదు వాళ్ళు ఎలా ఉన్నారో అని కానీ నోవా ఒక్కడు గురించి రాయబడింది నోవో ఎలా ఉండు నీతి పరుడు నిందారహితుడుగా ఉన్నాడంట దేవుడితో నడిచేవాడుగా ఉన్నాడు ఈరోజు దేవుడితో నడిచే వారిగా మనం ఉంటే నో నోవాడు గురించి రాయబడి ఉంది నోహోని వాళ్ళ కుటుంబం అంతా ఆ ఓడ్లోకి వచ్చింది ఈ రోజు మనం కానీ దేవుడితో నడిచి దేవుడితో నడిచే అనుభవం దేవుడితో మాట్లాడే అనుభవం ఆయన చూడగల హృదయం మనసు మాట వినగలే ఉంటే మనంగారు కానీ మన కుటుంబ సభ్యులని రక్షించుకోగలుగుతాం నో రక్షించుకున్నాడు కదా అది కుటుంబాన్ని వాళ్ళ కుమారుల గురించి కోడల గురించి రాలేదు వాళ్ళ భార్య గురించి కానీ వాళ్ళు ఎలా ఉండరని కానీ అతని గురించి రాయబడింది అతను నిందారు ఎదురుకొండి నిందార నీతి మంత్రులుగా ఉండి దేవుడితో నడిచి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఈ రోజు మనం మన కుటుంబాలుగా రక్షింపబడాలంటే మనంగా నోహ వలే ఉండాలి దేవుడితో నడిచే అనుభవం ఉండాలి మనకి అక్కడ చూసినట్టయితే నోవ అసలు ఎలా నడవగలండి దేవుడితోటి వాళ్ళ ముందు చూస్తే హానోకు నడిచినట్టుండి కానీ నోవ గురించి చూస్తుంటే ఈ రోజు అసలుకి అతను చెప్పే ఒక వ్యక్తి లేడు ఒక పాస్టర్ ఈ రోజు మన భాషలో చెప్తా ఒక పాస్టర్ లేడు ఒక గ్ర ఒక గ్రంథం లేదు ఒక అంటే ఒక బుక్ లేదు ఎలా జీవించాలి ఏంది అని అలాగే అంటే రాయడానికి అప్పుట్లో లిపి లేదు కదా అంటే అది భాష లేదు కదా ఓ చర్చి లేదు ఏం లేదు అయినా కానీ ఈ రోజు మనకు అన్ని ఇచ్చిండి దేవుడు మనకు మన చుట్టూ పాస్టర్ం సంఘాలు మనం చచ్చిపోతా ఉంటాం ప్రతి దినం దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉంటాడు ప్రతి దినం వాక్యం మనకు మన చేతిలో బైబుల్ ఇచ్చిండు దేవుడు మన చుట్టూ దైవజనులు ఉన్నారు ప్రతి ఒక్కరు దాన్ని మాట్లాడుతాను ఈరోజు మనం ఆయన అవన్నీ లేకపోయినా దేవుడితో నడవగలిగిండు ఈరోజు మనకి ఎన్ని ఉన్న దేవుడితో నడవగలుగుతున్నావా ఈరోజు మనకు సమయం ఉన్నట్ల రోజు తను దేవుడితో నడిచిండు ఈరోజు మనం దేవుడితో నడవాలంటే దేవుడితో నడవడం అంటే ఏంది ప్రార్థనే కదా ఆయనతోటి మాట్లాడడం ఆయనతో నడవడం అంటే ఈ రోజు టైం లేదు టైం లేదని అంటున్నారు పనికి వెళ్ళాలి అలసిపోయి వస్తున్నా టైం లేదు ఆఫీస్కి వెళ్తున్నా టైం ఉన్నట్ల బయటకు వర్క్ ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకోవాలి ఎన్ని టైం లేదని అంటున్నారు నైన్ లేకపోతే నువ్వు నడిచే అనుభవం లే ఉండదు ఉండపోతే నీ కుటుంబం నువ్వుగానే ఉండరు కదా రక్షింపబడరు కదా అతను నడిచిండు కాబట్టి అతను అట్ట ఉన్నాడు నడవకపోతే రాధల జీవితం అనేది లేకపోతే ఈరోజు దేవుడు నడవడం అసలు అది ఎలా ప్రాక్టీస్ చేయాలని అని చెప్పని మనం ఈరోజు నేర్చుకుందాం ప్రతిదినం దేవుడితో గడపడం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు మనకు చూపిస్తాడు మన కలగబోయే ఏదైనా చూపిస్తాడు వాటిని తప్పించుకోగలుగుతాం నో దేవుడితో నడిచిండు జలప్రళయం గురించి చెప్పలేదా చెప్పిండు తప్పించుకోండి కుటుంబం అంతా ఈ రోజు దేవుడికి సమయం కేటాయించిపోతే వాళ్ళు కొట్టుకోపోయింది కదా జలప్రళయంలో మిగతా వాళ్ళు అలా కొట్టుకోవాల్సి వస్తుంది మనం ప్రతిదినం దేవుడికి సమయాన్ని ఇవ్వాలి ఆయనతో మాట్లాడే స్వరం ఈ రోజు నాకేం మాట్లాడతాం ప్రభావా నేను ఇతో మాట్లాడి నే నేనైతే నాకు ప్రార్థన చేయకపోతే ఎలా ఉండిదంటే ఏదో తప్పు చేసినంత కడుపులో భయంగా ఏదో ఇంకా ఎందుకు నాకు ఒక మడర్ కానీ ఒక పోలీసులు కానీ ఎండపడతా ఉంటారు అట్టగా అన్నట్టు భయంగా ఉంటది కొన్ని ఏదైనా అలసిడ్డగా ఉండి ఒంట్లో బాలేక ప్రార్థన చేయలేదు నాకు ఆ రోజు భయంకరంగా ఉండిద్ది మనసు బయటకే మంచి గంభీరంగా ఉంటుంది కానీ లోపలైతే యుద్ధం జరుగుతూ ఉంటది నేను చేయలేకపోతున్నాను ప్రభా అన్ను క్షమించు ప్రభా ఇది కొన్ని స్వరం ఏం లేకపోతే ఈ రోజు సన్నిధిలో కూర్చోలేకపోతున్నా అని చెప్పి అనిపించింది వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నాను సార్ రోజు దేవుడితో నడిచే అనుభవం ఆయనతో నడవలేకపోతే మనం ఆయన సన్నిధిలో ఉండలేకపోతే మనం ఈ మనం కానీ కింద వల్ల కాబట్టి దేవుడితోటి నడవాలి మనం ఆయనతోటి సాహిత్యం కలగొం ఆయనతో సంచరించాలి మనం రోజు ఇరవై నాలుగు గంటల్లో మనం దేవుడు మనకి ఒక్క గడి అంటే ఒక్క గంట అయినా కదా ఈ రోజు మనం ఒక్క గంట దేవుడికి కలుగుతున్నామా సరే పన్నెండు గంటలకి ఆఫీస్కి వాటికి లోకాలను అంటించు లోకంలో తిరుగుతున్నావు ఈ లోకంలో నువ్వు ఇప్పుడు మనం స్నానం చేసి మంచిగా బయటకు కదా బయటకు వెళ్తే మీద మనం తెలియకుండానే దుమ్ము పడిద్ది దుమ్ము పడిద్ది ఖచ్చితంగా పడిద్ది వాటిని చేయాలి కడుక్కొని మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ వేసుకోవాలి కదా ఒంటినిగా శుభ్రపరచుకోండి కదా మన శరీరం మీద కనబడింది నువ్వు మనం ఈ రోజు పన్నెండు గంటలు లోకంలో జీవిస్తున్నాము ఈ లోకమాలన్నీ పోవాలంటే ఎలాగా దేవుడి సన్నిధిలోకి వచ్చి కూర్చుంటే ఆ పోతాయి ఆయన తోటి గడిపితే ఆ చూపిస్తారు కదా రుద్దుకుంటాం పరిశుద్ధంగా ఉండగలుగుతాం లేకుండా పేర పెట్టుకుంటే ఏమవుతుంది గుడ్డలు మురిగ్గా ఉంటే స్నానం చేయకపోతే ఏమవుతుంది ఒళ్ళు గజ్జి దురద గుళలు వచ్చి దురదలేస్తుంది అది గజ్జ కిందగా మారిపోతుంది గీక్కోలాగా తర్వాత అల్లాడిపోవాలి కాబట్టి మనం ఈ లోకల్లో జీవిస్తున్న మనమే ప్రతిదినం ఆయన సన్నిధిలో ఉండాలి ఆయనతో నడవాలి ఆయనకు ఉండే ఆశ అదే మనం ఆయనతో ఉండాలి మనం ఆయనతో మాట్లాడాలి దేవుడు ఎంత ప్రేమగా అక్కడ మనం ఏదంత ఏదైనా తోటలా అవవాదం దగ్గర ప్రతి సాయంత్రం వెళ్ళేటాడు అంటే ఆయన మనుషులతో మాట్లాడే అంత ఇష్టమో కదా ఈ రోజు మనం కానీ మాట్లాడాలని ఆయన తోటి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు లోకపు తల్లిదండ్రులు కానీ అంతే కదా మామూలుగా నేను మా నాన్నగారికి ఒక రోజు ఫోన్ చేయలేదు అనుకుంటాడు ఏందమ్మా ఫోన్ చేయలేదమ్మా అని అంటా ఉంటాడు ఒక్క రోజుకే ఎలా అంటే నేను ఎన్నో దినాల నుండి చేయలేదు అని చెప్పన్న అంటే ఆ ప్రేమ ఎలా ఉండిద్దంటే అమ్మ బిడ్డ ఫోన్ చేయలేదే ఎలా ఉండరు ఏందని చెప్పని అనుకుంటా ఉండరు ఈరోజు దేవుడు నిన్ను ఇంత ప్రేమిస్తుండే కదా నీ కోసం రక్తం చెందించిండు ఆయన ప్రయాణాన్ని పెట్టిండు ఇన్ని చేసినప్పుడు దేవుడితో నడవలేకపోతే ఎలా మన పాపులు ఉండగానే కదా ఆయన మన కోసం చనిపోయింది మనమే మంచి వాళ్ళమా మంచి వాళ్ళ కోసం చనిపోవడానికి పాపులమే పాపిగా ఉన్నప్పుడు మన కోసం చనిపోయిండు ఆయన మనతోటి గడపాలని ఆశపడుతున్నాడు ఆయనతో ఆయనతోటి మనం ప్రతిదినం మాట్లా సన్నిధిలో కూర్చోవాలి ప్రభా ఈరోజు నీకు వందనాలు ప్రభా ఆయనకు వందనాలు చెల్లించుకోవాలని చేసిన కార్యాలు నేను నా జీవితంలో అయితే ప్రతి ఒక్కదానికి ఆయన సలహా అడుగుతా నాకు ఒకప్పుడు తెలియదు దేవుడు కానీ తెలిసిన తర్వాత ఈరోజు ఆయన సలహాలు లేకుండా నేను చేయలేను ఆయన సలహా ఉందంటే మనుషులు ఎన్ని చెప్పను నేను లెక్క చేయను డోంట్ కేర్ అంట ఎందుకంటే నాకు దేవుడిని రావాలి మనుషులు నాకు ఎన్నో చెప్తా ఉంటారు ఆయన నేను కేర్ చేయను ఎందుకంటే కేర్ అంటే కేర్ కాదు ఇంట చదువులేస్తా ప్రభావం మనుషులు ఇట్టగా అంటారు నేను ఏం చేయాలని చెప్పను ప్రార్థన చేస్తా దేవుడు ఖచ్చితంగా మాట్లాడేది ఎవడు మాట్లాడతాడు ఆయనతో నడిచే అనుభవంలో పోతే ఒక్క దినం ఆయన తోటి గడిపపోయినా ఎంత పాపం చేసినట్టు ఉంటది ఆ చిన్న ప్రార్థన చేసుకోకపోయినా కానీ కడుపులో ఎలా ఉండింది అంటే ఏదో పాపం ఇంకా ఎట్టలో ఉంటది అది దేవుడు మనం ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన తడపాలనుకుంటుండు ఈ మాలిన్యాలన్నీ లోకలు కొంతమందికి ఇరవై నాలుగు గంటలు కానీ సంపాదన సంపాదన సంపాదన అని చెప్పనుకుంటున్నాడు ఇరవై నాలుగు గంటలు కానీ సరిపోవట్లా తెలుసు అమెరికా ప్రెసిడెంట్ అధ్యక్షుడు మనకి ఇక్కడ పిఎం అంటాం కానీ అమెరికా యుఎస్ లో ఏమంటారంటే అక్కడ పరిపాలన ఇది ప్రెసిడెంట్ అంటారు అబ్రహం లింకన్ అతనంత ప్రార్థన పడుడంటే నేను ఒక మనిషి చెప్తుంటే విన్నాను అతను ప్రతి దినం అంట ఒక రోజు అంట ఒక బిజినెస్ మ్యాన్ ఆయన్ని కలవాలనుకుంటాడంట కలవాలనుకుంటే అతనికి అపాయింట్మెంట్ దొరకదంట కానీ ఒక రోజు దొరికిందంట ఎప్పుడు మార్నింగ్ ఫైవ్ కి మార్నింగ్ ఫైవ్ దొరికితే సరే అని చెప్పని ఆయన ఫోర్ ఫార్టీ ఫైవ్ కి బిజినెస్ మ్యాన్ అబ్రహం లింకన్ దగ్గరికి ఆఫీస్కి వచ్చినప్పుడు అబ్రాహం లింకన్ లోపల ఉండి ప్రార్థన చేసుకుంటుండట ప్రార్థం చేసుకొని అయిపోయిన తర్వాత మే కమి కమీన్ కమీన్ అని చెప్పని చెప్తున్నాటంట ఇతనేమనుకుంటుండు లోపల ఈ అబ్రాహ్లింగ్ నేర్తో మాట్లాడుతున్నట్టున్నాడు అతను బయటకు వస్తే కదా వెళ్ళేది అని చెప్పనుకున్నా మళ్ళీ కమీన్ అనేసరికి ఈయన వెళ్ళిండట అప్పుడు చెప్తున్నానంట లోపల ఎవరైనా మనుషులు ఉన్నారేమో మాట్లాడుతున్నారేమో అందుకని నేను రాలేదు చెప్పంటే అతను అంటున్నట ప్రతి దినం ఒక గంట ప్రార్థన చేసిన తర్వాతనే నేను మనుషులను చూస్తాను మనుషులతో మాట్లాడతాను దేవుడితో గడిపిన తర్వాతే లేకుంటే ఆయన మాట్లాడను నేను దర్శించను ప్రోటోకాల్స్ ఉంటాయి కదా పా గంట ముందే వచ్చిండు ఆయన అప్పటికే ఆయన కూర్చున్నాను ఫోర్ అంటే ఫైవ్ కి టైం ఇచ్చినప్పుడు ఆయన ఎంత ఆయన ఎన్ని గంటలు కూర్చుండు ఫోర్ కూర్చుండు కూర్చొని ప్రార్థన చేస్తుండడు అధ్యక్షుడు ఉన్న స్థితిలో ఉన్నాడు కానీ దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఉదయాన్నే ఆయన దేవుడితో మాట్లాడకుండా మనుషులు ఎవరితో మాట్లాడంట ఈరోజు మనం దేవుడి తప్ప అందరితో మాట్లాడుతూ ఉంటాం దేవుడికి లేసి వందనాలు కానీ చెప్పుకోలేకపోతాం పడ పక్కన కొనుక్కున్న వాళ్ళు తెరలా లేస్తూ ఉంటున్నారో ఉండట్లేదు కానీ తెలియట్లేదు ప్రభు నేనైతే పొద్దున్నేసి చిన్న స్థితి ఆరాధన ప్రాపర్ ట్యాంక్స్ నన్ను ఈ రోజు సజీవం ఎందుకని చెప్పని ప్రార్థ చిన్న ప్రార్థన చేసుకొని ఇంకా పనులు చేసుకుంటా తర్వాత పిల్లలు పరిశోధన గారు ఎటోళ్ళు తర్వాత ప్రేర్లో కూర్చుంటారు ఒక మార్నింగ్ కుదరదు సాయంత్రము కుదరదు చిన్న ట్యాంక్స్ చెప్పుకొని బైబుల్ చదువుకోనుకుంటా కానీ పొద్దున్నే దేవుడితో ఆయన ఎలా ఉన్నాడు దేవుడితో మాట్లాడు మాట్లాడేవాడుకున్నాడు రోజు మనం నిద్ర దేవుడికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉన్నావా థ్యాంక్స్ ప్రభా నా సజీవం వచ్చినందుకు నీ కుటుంబాన్ని చూస్తున్నావు కదా నా కుటుంబం అంతా లేసింది ప్రభు థ్యాంక్స్ నా కుటుంబం అంతా సజీవులు ఎక్కడ ఉంచిన థ్యాంక్స్ కృతజ్ఞతగానే స్థితిలో ఉన్నా అబ్రహం లింక్ అతను అమెరికాలో అతని పేరు లేకుండా ఏ నోట్ ఏ బుక్ కానీ అతని పే చోట అతను లేకుండా రా అతని పేరుగానే ఉండేది ద బిజిస్ బిజియెస్ట్ పర్సన్ ఎట్టా ఉంటాడు ఎప్పుడు బిజీగా ఉంటాడు అలాంటి మనిషి అంత బిజీ షెడ్యూల్లో కానీ దేవుడికి టయాన్నిస్తుంది ఈరోజు మనం ఆయన అంత మనం దేశాన్ని ఉదరిస్తుంది లేదు కానీ ప్రార్థన అయితే లేదు కఠినంగా ఉండే కదా కానీ ఆయన ఆయన చూస్తే మనకి సిగ్గీ కదా దేశ ప్రెసిడెంట్ ఆయన పొద్దు గూగుల్ బిజీగా ఉంటాడు అందుకే ఆయన ఏం చేస్తుండు పొద్దున్నే లేచి మనుషులతో మాట్లాడడాకంటే ముందే లేచి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు ఆత్మ సంబంధం క్రైస్తవులు అని చెప్పుకుంటూ మన ప్రార్థన జీవితం ఎలా ఉంది దేవుడు సమయం ఇస్తున్నామా బిజీ టైం లేదు అలిసిపోయాను టైడ్ అదే కదా అలిసిపోయాము టైం లేదు బిజీగా ఉంది చెప్పంటాను ప్రభు ఎస్ యాభై నాలుగు చూస్తే మీరు ఎవరైనా చదవండి నేను బైబుల్ ధరిస్తే ఇది కట్ అయిపోతుంది ఎస్యా యాభై నాలుగు చెప్యా యాభై నాలుగు అధ్యాయం నాలుగో వచనం యాభైలో నాలుగో నాలుగో వచనమా అలసినవానిని మాటల చేత ఓడడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులను వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను పుట్టించుచున్నాడు థ్యాంక్ యూ ఇక్కడ ఏమి క్రిస్తే క్రిస్త గురించి ప్రవచనం అది వాక్యం పెందలకా దేవుని దర్శించిన శిష్యులు దర్శిస్తాడు సువర్తలుగా మనం చూసినట్టు తందలగాని అరణం పోతాడు అరణం పోయినట్టు మనకు కనపడతూ ఉంటాడు దేవుడితో సంచరించడం అంటే దేవుడితో నడిచి అనుభవం యేసుప్రభు దగ్గర మనం నేర్చుకుంటున్నాం ఈరోజు దేవుడితో సంచరించకుండా లోకం లోకంలో ఉన్న మనుషులు మనం సంచరిస్తా ఉన్నాం మనుషుల్ని సంచరిస్తే ఏమొస్తుంది ధనం వస్తుంది ఆస్తుల అంతస్తులు వస్తే కదా కానీ దేవుడితో సంచరిస్తే శాంతి సమాధం నెమ్మది అవన్నీ కానీ వస్తాయి మనిషితో సంచరిస్తే ఏమొస్తాయో అదే ఆస్తులు అంతస్తులు కానీ వస్తాయి నీకు ఇది ఒక ప్యాకేజ్ కదా ఇప్పుడు మనకి ఆఫర్ లెటర్లు ప్యాకేజ్ అన్ని కలిపి కదా మీ హౌస్ రెంట్ అలవెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ అన్ని కలిపిస్తాయి కదా ఏది కొన్ని రావు కదా అన్నిటి సరిపడా వస్తుంది కదా చూసినట్టయితే అలాగే ఇదంతా ఒక ప్యాకేజ్ లా నీకు వస్తుంది నువ్వు మనిషిని విమర్స్తే కొన్ని దేవుడిని వెంబడిస్తే సమృద్ధిగా వస్తాయి కదా కానీ ఈ రోజు మనము దేవుని వెంబడించినాడు దేవుడితో నడవట్ల మనిషితో నడిచే అనుభవంలో ఉన్నాం కాబట్టి దేవుడితో మనం నడిస్తే రాబోయే ఉగ్రత నుండి మనం దప్పించుకోగలుగుతాం నో ఎలా తప్పించుకున్నాడు అలాగా మనం తప్పించుకోగలుగుతాం ఈరోజు ఒక అధ్యక్షుడిగా దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంత బిజిన ఒక అధ్యక్షుడు అతని ఎంత తీర్మానం ఉంది ఏ దేవుడితో మాట్లాడి దేవుడు చూసినాకే చూస్తానని అటువంటిది మనలో కానీ ఉండాలి దేవుడితో మాట్లాడిన తర్వాత ఇతరులతో మాట్లాడి ఇతరులను చూడాలి నేను దర్శించి అప్పుడు దాకా నేను చూడకూడదని అటువంటి రోషం కలిగి జీవించాలి మనం కాబట్టి లోకంలో ఏది శాశ్వతం కాదు కొద్ది బూకులు కష్టపడతావు నీ నీ అమన కాలం అంతా పోగొట్టుకుంటా ఎముకల సత్తు లేనప్పుడు అరవై సంవత్సరాలకి ఏం చేస్తాం అప్పుడు పట్టుకుంటాం బైబుల్ ఎంతమందిని చూడట్లా అప్పుడు బైబుల్ పట్టుకొని అప్పుడు పనులు దేవుడి పనులు చేయాలని అంట ఒంట్లో సత్తువు అంతా ఉన్నప్పుడేమో ఎప్పటికొత్తంటాం అది సంపాయాలి ఇది సంపాదాలని తత్తువు ఏం చేస్తాం అప్పుడు పట్టుకుంటాం బైబుల్ అప్పుడు దేవుడిని ఎత్తుకుతాం అప్పుడు వాళ్ళు క్లాసులు చెప్తారంటే ఈ లోకంలో ఏమి లేదు దేవుడి దగ్గర శాంతి సమాధానం అంటారు కొంతమంది మాట్లాడుతుంటే అంటే లోకం అంతా చూసినా లేదు దేవుడి దగ్గరే ఉందని చెప్పని అప్పుడు చెప్తారు కానీ మనకు దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటంటే యవ్వన కాలంలోనే ఆయనతో సంచరించాలి ఆయనతో జీవించాలి ఆయనతో సాహిత్యం కలిగి ఉండాలి ఆ అనుభూంలో మనం వెళ్ళాలి దేవుడితో నడిచిండు అలా బైబుల్ ఎంత మంది నడిచిన వాళ్ళు ఉంటారు కీర్తనలు పదహారు ఎనిమిది బ్రదర్ చదవలుగుతారు బ్రదర్ చదువుతారు కీర్తనలు పదహారు ఎనిమిది సదాకాలము యహోవ ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు గనక నేను కదల్చబడను దావ ఏం చదువుతున్నాడు ఇక్కడ సదాకాలం దేవుని దేవుని అంత గురువు నిలుపుతున్నాడంట దేవుడితో సంచరించాను భూ అలాగే యోహన్ సువార్త ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుంటు యోహన్ సువార్త ఎనిమిది ఇరవై వచనం నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయిదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పను ఎస్ ప్రభు ఏం చెప్తున్నాడు ఆయన తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టడం చెప్తున్నాడు దేవుడితో నడిచే అనుభవం కాబట్టి దేవుడు కానీ మనకి ఒక మాదిరి చూపిస్తున్నాడు మనం ముందు జీవించడం ఒక మాదిరి చూపిస్తున్నాడు దేవుడితో నడిచే అనుభవం కాబట్టి మనం కానీ లోకంలో ఎత్తకుండా ఆయనతో నడిచే అనుభవంలోకి వెళ్ళాలి ప్రతిదినం ఆయనతో గడిపితేనే మనకు సంతోషం శాంతి నెమ్మది ఉండిద్ది లోకంలో ఏముండదు కాబట్టి ఆయనతో నడిచినప్పుడు మనం ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతాం జ్ఞానం కలిగి ఉండగలుగుతాం ప్రతి దేవుడు మనం చెప్పకుండా ఏం చేయడు కదా కాబట్టి ప్రతి దినం ఆయన సన్నిధిలో కూర్చొని మనం నేర్చుకుందాం ప్రార్థన చేద్దాం నడవడం అంటే ఏంటిది ప్రార్థనే జీవితం కదా ప్రార్థనలో మనము ఆయనతోటి మనము ఎలా వేస్తూ ప్రభగానే మనకు మాదిరి చూపిస్తాను వీళ్ళు ఎంతో మంది మనకు మాదిరిగా ఉన్నారు కాబట్టి అటువంటి అనుభవంలోకి వెళ్ళాలని ప్రార్థన చేసుకొని పరిశుద్రమైన సేతండి దేవా నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఇదిగోతండి వాక్యం ద్వారా మాట్లాడేందుకు వందనాలు వేస్తూ ప్రభా ఇదిగోతండి నీళ్ళు సంచరించి నీతో నడవాలని ప్రభా మాతో మాట్లాడేందుకు నీకు వెళ్ళేది కోట్ల స్తోత్రాలు ప్రభావ మేము ఎక్కడ తప్పిపోతుంటే క్షమించండి ప్రార్థన జీవితం దయచండి వేసు ప్రభా ఇదిగో తండ్రి నీ వల్లే అలాగే దావిదిగానే చెప్తున్నాడు ప్రభా ఇదిగో తండ్రి నీ వైపు గురి పెట్టున్నానని అలాగే తన యూహాస్ వార్థ తండ్రి అలాగే తను యూహాస్ వార్థ కానీ ఉంటుంది నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని ఇదిగో తండ్రి వేసు ప్రభా మేము ప్రతి చోట ప్రభా ఇదిగో తండ్రి ఎక్కడ తప్పు క్షమించండి నేసుప్రభ నీతో నడిచే అనుభవం మాకు నడి దయచండిసు ప్రభా ప్రార్థనా జీవితం దయచండేసు ప్రభా ఇదిగో తండ్రి దా కీర్తన కార్డు అంటాడు ప్రభా నేను పడుకున్నా ఆత్మ సంతరిస్తుందని అలాగే మెలుకుతో ఉందని ప్రభావ మేంగా అలాగ మెలుకు కలిగి జీవించాలేస్తూ ప్రభా ప్రతి దినం నీళ్ళు నీ యొక్క స్థుతి ఆరాధన వాళ్ళు ఉండాలి ప్రభా వాళ్ళు పొంగి పొంగి పొరులుతా ఉండాలి వస్తు ప్రభా ఇదిగో తండీ అటువంటి ప్రార్థనా జీవితం మాకు దయచండి సుప్రభా ఇదిగో తండ్రి వేస్తూ ప్రభా ఇంతవరకు ప్రభా ఇదిగో తండ్రి తెలిసి తెలుక్క ప్రభా నీకు దూరంగా జీవించాం ప్రభా ఈ వాక్యం ద్వారా మాట్లాడడం ఇంక నుండి దగ్గరగా జీవించాలి ప్రార్థనా జీవితం మాకు దయచండి సుప్రభా అలాగే తండ్రి ప్రతిదినం ఎంతో మంది గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ప్రభా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి వేస్తూ ప్రభా వేస్తు ఆ కలవర్శలో మీరు పొందిన గాయాల ధర స్వస్థత ప్రభా నీ గాయ పడ్డాస్తంతో ముట్టండి స్వస్థపరచండి ప్రభావాళ్ళ జీవితంలో రక్షణ కార్యం జరిపించండి వాళ్ళ కుటుంబంలో రక్షణ కార్యం జరిపించండి ఒక దినాన ఈ వర్షపులోకి వాళ్ళు వచ్చే ప్రభా సాక్ష్యం పంచుకోవాలి వేసు ప్రభా దీర్ఘావిధాచండి మీద కనికరం చూపించండి జాలి చూపించండి వేసు ప్రభా ఇదిగోతండి వేసు ప్రభా వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించండి వేసు ప్రభా ఇదిగోతండి దీర్ఘావిధాచండి వేసు ప్రభా ఇదిగోతండి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవ మంచి ఆరోగ్యం తెచ్చండి వాళ్ళకి అవసరం నాకైతే తెలియని సమస్త మెరుగున్న దేవుడు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా సమృద్ధి దయచేయండి వాళ్ళ అవసరం తీర్చమని అలాగే తండ్రి ఏసు ప్రభు రాత్రి కావలసిన మంచి నిదం దయచేయండి ఏసు ప్రభా ఇదిగో తండ్రి తెలాలేసి స్థుతించి ఆరాధించి నిన్ను నీతను నడవాలి ప్రభా నిన్ను దర్శించాలని మాట వినగలి చోళ్ళు హృదయం మాకు దయచేయమని ఏసు క్రిస్తునామలు అడిగి పడుకుంటున్నాం ప్రీతండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ అడక్క ఆమె థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ ద లాడ్ రవి బ్రదర్ ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీ బ్రదర్స్ ఇస్తారు కుటుంబీకులందరికీ ఇంకా ఈ ఎవరైతే పాల్గొందలో ఆ కుటుంబం అందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేసిన ఆ కుటుంబీకులందరికీ సమాధాన రక్షణ అందరికీ కలుగును గాక యేసు క్రీస్తు నామ మన ఆ మెయిన్ ప్రెజరాల్ సిస్త బ్రదర్స్ అందరికి పింకీ సిస్టర్ మీ రేపు పాట పాడతారా ఓకే ప్రేజ్ లాడ అందరికీ